దొంగతనం ప్రాయశ్చిత్తం మాంసభక్షణ ప్రారంభించిన కాలం నాటి మరికొన్ని దోషాలు కూడా వివరించవలసినవి ఉన్నాయి అవి నా వివాహం కాకపోర్వం నాటివి ఆ తరువాతవి కూడా నాకు ఒక బంధువు సహవాసంలో పడి సిగరెట్లు తాగాలన్న సరదా కలిగింది మా దగ్గర డబ్బులు లేవు సిగరెట్లు తాగితే కలిగే ప్రయోజనం ఏమిటో దాని వాసనలో గల ఏమిటో మా ఇద్దరిలో ఎవరికీ తెలియదు కానీ పొగ ఊదుతూ ఉంటే మజాగా ఉండేది మా పినతండ్రికి ఆ అలవాటు ఉన్నది ఆయన మరో కొంతమంది పొగ వీల్చి సుతారంగా బయటికి వదులుతూ ఉండటం చూసి మాకు ఒక దమ్ము లాగుదామనే కోరిక కలిగింది మా దగ్గర డబ్బులు లేవు అందువల్ల మా పినతండ్రి కాల్చి సిగరెట్ ముక్కలు ఏరి కాల్చటం ప్రారంభించాము అయితే అవి అనుకున్నప్పుడల్లా దొరికేవి కాదు దొరికిన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 వాటిని సిగరెట్ల మాదిరిగా కాల్చవచ్చని విన్నాను దీనితో మాకు తృప్తి కలగలేదు మా పారితంత్రాన్ని గురించి యోచించి చాలా దుఃఖించాము పెద్దల అనుమతి లేకుండా ఏమీ చేయలేకపోతున్నందుకు విచారించాము చివరికి విసిగిపోయి ఆత్మహత్యకు పూనుకున్నాము అయితే ఆత్మహత్య ఎలా చేసుకోవటం విషం ఎలా దొరుకుతుంది ఉమ్మెత్త గింజలు విషం అని తెలుసుకున్నాము వాటి కోసం